ీగరుభ్యో నమే ఓంతుస్మృతి పురాణా భగవత్పాదశంకర లోకశంకర అధిక నిశ్వసిం వేదాయో వేదేభ్యోిలం ఏతమహం వందే జాకేర సదా విచార జగజ్జీవ పరాత్మనద్ధే స్వాత్మ్యస్మాత్ సదా విచారయే అంటే సంసారమన్నది ఉన్నది జీవితంలో అయితే ఈ సంసారమన్నది ఎందుకొచ్చింది అంటే అజ్ఞానం వల్ల వచ్చింది విచారములే అజ్ఞానం వల్ల వచ్చింది అజ్ఞానం యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకుందండి అసత్యమును సత్యమును కలిపేసుకోవటం కలిపేయటం అసత్యమును సత్యమును ఎక్సెప్ట్ చేసేటం కలిపేయటం జ్ఞానం చేత అసత్యమైన సర్పమును సత్యమైన రజ్జువుతో కలిపేయటం కలిపేస్తే ఏంటి అసత్యమే భాషిస్తూ ఉంటుంది ఆ విధంగా అజ్ఞానము అంటే రజ్జువు యొక్క అజ్ఞానము సర్పము యొక్క ఆరోపముగా పరిణమిస్తుంది రజ్జువు యొక్క అజ్ఞానము అజ్ఞానంలాగా అది రజ్జువు తెలియలేదు అనుకోండి అది త్రాడు వీడికి తెలియలేదు నష్టమే వచ్చింది ఇప్పుడు ఏదో లక్ష్యం ఉంటాయి మీరు దాని నడిచి దానిలో లక్ష్యం ఉంటాయి అవన్నీ తెలియాలా ఏమి తెలియనక్కర్లా ఇది తాడుంది తాడుందని మీకు తెలియలేదు నష్టమేమి వచ్చింది వచ్చింది నష్టం ఏమిటి త్రాడు అని తెలియకపోవడం నుండి ఆ అజ్ఞానం నుండి భ్రాంతి పుట్టింది అంటే ఏమైంది త్రాడు సత్యము సర్పము అసత్యము ఈ రెండింటినీ మిక్సప్ చేసి కూర్చోబెట్టారు ఏమిటో తెలుసు మిక్సప్ అంటే ఎలాగో తెలుసునండి త్రాడు దేశం రజ్జు దేశమునందు సర్పము చూచుట అది రజ్జు దేశం అది త్రాడు దేశం సర్పదేశం కాదు అది సర్పం పుట్టలో ఉంది పుట్టలో పామును చూస్తే తప్పు కాదు త్రాడు లేని చోట సారీ సర్పము లేని చోట అంటే త్రాడు ఉన్న చోట అంటే రజ్జు దేశమునందు సర్పమును చూచుట రజ్జు కాలమునందు సర్పమును చూచుట అది రజ్జువు ఉన్న కాలము బహుశా సర్పంతకు ముందు అక్కడికి ఉండొచ్చు లేకపోతే తర్వాత రావచ్చు అప్పుడు సర్పము లేదు రజ్జు దేశమునందు సర్పమును చూచుట రజ్జు కాలమునందు సర్పమును చూచుట సర్ప అభావమునందు సర్పమును చూచుట అది సర్పమనే వస్తువు కాదు అది అది వస్తువు అంటే అవైంది దేశకాల వస్తువు ముగింటి ఎందు కూడా దోషము గలదు ఇది మిక్సప్ దేశాన్ని మిక్సప్ చేసేయటం కాలాన్ని మిక్సప్ చేసేయటం తర్వాత వస్తువుని మిక్సప్ చేసేయటం అలా మిక్సప్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దేహమునందు ఆత్మభావము అట్టింది రజ్జువునందు సర్వమును ఆరోపించినట్టుగా దేహమునందు వీడు ఆత్మను ఆరోపిస్తాడు ఆరోపించి దేహమే నేను అనుకుంటాడు ఈ విధమైన మిక్సప్ వల్ల ఏమవుతుందంటే సంసార బంధం ఏర్పడుతుంది దాన్ని ఆ బంధాన్ని ఎలా పోగొట్టుకుంటారు విచారం చేయాలి ఎప్పుడు కూడా అజ్ఞానాన్ని పోగొట్టే ఉపాయం ఏమిటంటే విచారం చేయాలి విచారం చేస్తే అజ్ఞానం పోతుంది మీరు విచారం చేయడానికి సిద్ధంగా ఉండాలి చాలామంది విచారం చేయడానికి సిద్ధంగా ఉండరు విచారం చేయడానికి సిద్ధంగా ఉండరు ఇప్పుడు నేను అంటాను మీరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు మంచిది యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ థింగ్ గుడ్ థింగ్ సో ఆ ప్రార్థించే దాంట్లో మీరు కొంచెం విచారం చేయండి మీరు ఏమి ఏ రకంగా ప్రార్థిస్తున్నారు ఏ స్తోత్రాలు పట్టుకుని ప్రార్థిస్తున్నారు అసలు ప్రార్థించేప్పుడు మీ మనస్సులో ఎటువంటి స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ ఆ రచన మనస్సులో ఎటువంటి భావజాలాన్ని పెట్టుకుని మీరు ప్రార్థిస్తున్నారు దాన్ని కొంచెం విచారం చేయండి విచారం చేసినట్లయితే మీ ప్రార్థనకి ఒక ఉన్నతి లభిస్తుంది లేకపోతే అలాగే పండుగ ఉంటుంది ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోనే పండుగంది విచారం లేకపోతే నిన్న గీతా క్లాస్ లో చేసిన విచారము దానము అనే విచారం మనం బాగా పక్కనబడిగా చేసినాము ఒక గంట నేపు దానాన్ని విచారం చేయటం వల్ల దానం ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు దాని ఎందుకు సాత్వికత నిర్మాణం అవుతుంది ఆ విధంగా కాబట్టి సదా విచారయే తస్మాత్ సర్వకాలముల ఎందు కూడా చేస్తూ ఉండాలి జీవితంలో ప్రతి అంశమును కూడా విచారం చేయాలి ప్రతి అంశాన్ని విచారం చేయాలి విచారం చేయకుండా గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టుగా పోకూడదు అలా చూపు ముందు లేకుండా అడుగు వేసేవాడిని బుద్ధి ఎద్దు చేలో పడ్డట్టు అని చూపు పోయింది అదేదో అడ్డంగా పడిపోతూ చూపు లేదు దానికి లేనివాడు బుద్ధివాడితో సమానం వాడు అలా విచారం లేకుండా వెళ్ళిపోతూ ఉంటాడు సో విచారం చేయాలి ఇప్పుడు ప్రతిదీ కూడా విచారం చేసి చెప్పాల్సి ఉంటుంది విచారం చేయకుండా చెప్పకూడదు నేను దృష్టాంతం చెప్పాను అనుకోండి మీరు కనుక ఓపెన్ మైండ్ లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది అసలు చెప్తున్నాను ఇంకా దృష్టాంతం చెప్తే సమస్యలు వస్తాయి సో అలాగే కథలేవో చెప్తారు ఈ కథ కథని కథగా చెప్పడంలో తప్పు లేదు ఇది కథ అని చెప్పారనుకోండి తప్పు లేదు ఆ కథ సత్యము అంటే సమస్య అది కథ కథని కథగా స్వీకరించవచ్చు ఇంట్లో కథని కథగా స్వీకరించడంలో తప్పే ఉంది బోల్ని కథలు ఉంటాయి ఇప్పుడు చోటా భీమ్ అని కథలు ఏమో వస్తూ ఉంటాయి కూర్చుని చూస్తారు దాంట్లో భీమ్ చోటా భీమ్ ఒకటి ఉంటాయి అడిగి ఫ్రెండ్లు ఉంటారు ఒక అమ్మాయి కూడా ఉంటుంది వీళ్ళేవో ఆడుకుంటూ ఉంటారు ఆడుకుంటుంటే ఆకాశం నుంచి రాక్షసుని వస్తారు అప్పుడు ఈ చోటా భూమి ఆ రాక్షసుని ఓడించి వీళ్ళ దాన్ని కాపాడతారు అదో నిమిషాల ఎపిసోడ్ చిన్నపిల్లలు సంతోషంగా చూస్తారు చిన్నపిల్లల యొక్క మీరు నేను కూడా బాగానే ఉంటుంది మంచిగానే ఉంటుంది వాటికి దాంట్లో కొంచెం జాగ్రత్తగా అలాగే కామన్ గర్వి ఉంటుంది కామన్ గతి కార్టూన్ నెట్వర్క్ లో వస్తాయి పెద్దలు కూడా చూస్తారు వాటికి కథలు డిస్నీ కథలు ఉంటాయి అవి కథలు కథలను కథలుగా స్వీకరించడంలో తప్పు లేదు వాటి వల్ల ఒక ఒక వినోదం నిర్మాణం అవుతుంది యోగ్యమైన వినోదం తర్వాత అలాగంటే కథల దానికి ఇంగ్లీష్ లో మిత్స్ అంటారు మిత్స్ ఉంటాయి ఇవో కొన్ని ఉంటాయి ఆ మిత్స్ మనం చక్కగా ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు రంభ అంటాడు ఊర్వశి అంటాడు మేనకా అంటాడు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఇవన్నీ మిత్స్ వాటిని మీరు మిక్స్ గా స్వీకరిస్తే తప్పేం లేదు అంతే తప్ప అక్కడ నిజంగానే రహ్మణం అమ్మాయి ఉంటుంది ఉర్వసమైన అమ్మాయి ఉంటుంది స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరినీ వాళ్ళే ఆహ్వానిస్తారు ఇలా మొదలుపెట్టి మీరు దానికి సంబంధించి ఏమో ప్రయత్నాలు మొదలు పెట్టారనుకోండి మీ విచారాన్ని మీ విచారాన్ని థింకించవలసి ఉంటుంది ప్రతి దాన్ని తప్పు కాదు మీరు మిక్స్ గురించి బాగా తెలుసుకోండి మీరేం చేస్తారంటే దేవదత్త పట్నాయక్ గారు మంచి పండితు అతను ఎవరెవరు చెప్తూ ఉంటాడు పుస్తకాలు కూడా రాస్తాడు అవి చదవండి దాంట్లో ఆయన మిత్స్ చాలా పని మంచిగా విశ్లేషణ చేస్తాడు గ్రీక్ మిథాలజీలో ఉండే మిత్స్ ఇండియన్ మిథాలజీలో ఉండే మిత్స్ వీటిల్లో ఒక శోభం ఉంటుంది ఒక ఇప్పుడు కుమార సంభవంలో కాళిదాసు కథ చెప్తాడు దాంట్లో అందమైన మిత్స్ కొన్ని ఉంటాయి అందమైన ఇప్పుడు పర్వతరాజపుత్రి అండంలోనే పార్వతి పర్వతరాజపుత్రి అనే దాంట్లోనే ఏదో ఒక అందమైన ప్రతీకం ఉన్నది ఎందుకంటే పర్వతము స్థిరత్వానికి ప్రతీక శివుడు హిమవత్ పర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడు శివుడికి స్థానుహు అని పేరు ఆయనకి స్థానుహు అని పేరు స్థానుహు అంటే కదలకుండా ఉండేవాడు అని అర్థం మీరు ఎప్పుడైనా ధ్యానానికి కూర్చుంటే కదలకుండాగా నడువు నిటాదుగా పెట్టి కూర్చుంటారు నేను ధ్యానం చేస్తూ ఉంటాను కదలద్దు అని చెప్తా కదల డోంట్ మూవ్ అని చెప్తా మధ్యలో తగ్గుతాడు ఏ డోంట్ మూవ్ అని అంట కదలవు అడిగోము డోన్ ధ్యానం అయిపోయి నేను ఓం శాంతి శాంతి శాంతికి ఎప్పుడు చేస్తూ ఉంటే వీళ్ళు కళ్ళు తెరిచి అలాగా ఆశ్చర్యంతో చూస్తారు ఎందుకో తెలుసునండి ముప్పై నిమిషాలు అయింది ముప్పై నిమిషాలు అయింది వాళ్ళు ముప్పై నిమిషాలు అయిందని అనుకోలేదు వాళ్ళు మేము ఏదో ఐదు నిమిషాలు అయిందో పది నిమిషాలు అయిందో అనుకుంటారు కేసు చూస్తే ముప్పై నిమిషాలు అయ్యో అప్పుడే ముప్పై నిమిషాలు అయింది అని ఆశ్చర్యపోతారు అంటే చూసారా కాబట్టి స్థాణువు శివుడు ఆయన ధ్యానానికి ప్రతీక బుద్ధుడు ధ్యానానికి సింబల్ బుద్ధుడు హిస్టారిక్ శివుడు మిథాలజీలో పడతాడు కాబట్టి మనకి హిస్టరీ మనకు అవసరం మిథాలజీ మనకు అవసరం పర్వతరాజపుత్రి ఆయన స్థానువు స్థిరమైన వాడు స్థిరమైన వాడు స్థిరమైనటువంటి ఆ శక్తిని తన స్వంతం చేసుకున్నాడు అని ఇలాగా బ్యూటిఫుల్ మిక్స్ అవి వాటి ఉండే దాన్ని అక్టా యువర్ పాస్ కూడా చాలా చక్కగా వ్యాఖ్యానం చేసేది మిక్స్ నటరాజా ఇది ఏ వండర్ఫుల్ మిక్స్ మేము చెప్పినప్పుడు మా అమ్మగారు నాకు నాకు బాగా గుర్తుంది రే పో సంధ్యావనందం చేసుకోరా అనేవారు నేను సంధ్యావనం చేయకపోతే పాప ఆవిడేం గొప్పడి వారు కాదు మా అమ్మగారు నాయనగారు కోప్పడి వారు అమ్మగారు కోప్పడి వారు రే పోయి సంధ్యావనం చేసుకో అంటే ఉండాలి ఏదో కబడ్డీ ఆడుతున్నాం అంటే చుడు ఇప్పుడు శివుడు తాండవం చేసి టైమ్ ఇది పోయి సంస్కోవాలమ్మా అని చెప్పిన నేనప్పుడు ఇచ్చే మిత్ ఆవిడ్ని నువ్వు శివుడు తాండవం చేస్తుంటే నీ కనపడ్డా లేని నేను అడిగాను అనుకోండి తెలివి తక్కువనే అనుకున్నాను ఆవిడ హీఈ్ జస్ట్ రిపీటింగ్ ఎ మిత్ అంటే అసత్యం కాదు దాన్ని అసత్యం అనుకోడదు ఒక అందమైన భావన కల్పిత భావన ఇమాజిన్ కల్పిత భావన అందమైన కల్పిత భావన దాన్ని ఆవిడ రిపీట్ చేశారు దాంట్లో ఉండే శోభను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మిత్తుని మెత్తిగా తీసుకోవాలి మిత్తుని యథార్థంగా అక్షరశ తీసుకున్నారనుకోండి మీకు విచారము లేదు అని అర్థం మన సమాజంలో పెద్ద సమస్యదే కథలన్నింటినీ వాక్యార్థంగా ముఖ్యార్థంగా తీసుకోవటం దోషాన్ని మనం చూస్తూ ఉంటాం దాంతో మీకు రాంగ్ కన్క్లూషన్స్ దేవుడు గురించి అన్ని రకముల రాంగ్ కన్క్లూషన్స్ వస్తాయి చాలా అసందర్భంగా తయారవుతుంది దానివల్ల పరమాత్మను తెలుసుకునేటువంటి అవకాశమే ఉండదు కాబట్టి సైన్స్ మీరు సైంటిస్ట్ ఎలా ఉంటాడో చెప్పండి సైంటిస్ట్ ఆల్రెడీ మనకి తెలుసున్నదే అక్కడ మనకు కనబడుతుంది అన్నట్టుగా ఉంటాడా ఉండడు మనకి తెలుసున్నదో మనకి తెలుసు ఆ ఎక్స్పెరిమెంట్ ని మనం అబ్జర్వ్ చేస్తాం ఎందుకు అబ్జర్వ్ చేస్తాం అక్కడ ఏముందో అక్కడ ఏమి ప్రత్యక్షమవుతుందో అది మనకి తెలుసున్నది కాకపోవచ్చు మనం అపేక్షించినది కాకపోవచ్చు అది కొత్తదితో ప్రత్యక్షం అవ్వచ్చు అనే ఉద్దేశంతో అబ్జర్వ్ చేస్తాడు ఆ అబ్జర్వేషన్ నుంచి ఒక సత్యాన్ని కలుపుతుంటాడు వీడు ఆ ఏముంది ఎప్పుడు వచ్చేది వస్తుంది అన్నట్టుగా చేశాడనుకోండి వాడు ఆ కొత్త కనిపెట్టలేకపోతాడు కాబట్టి కొత్త సత్యమును ఆవిష్కరించుకోవాలి అంటే ఓపెన్ మైండ్ ఉండాలి ఆ మైండ్ లో అనే అనేకములైన విశ్వాసములు నమ్మకములు అదే ఒకటే అయింది విశ్వాసములు తర్వాత ఫిక్సేషన్స్ అంటే ఇది ఇంతే అనేటువంటి పూర్వాగ్రహములు అంటారు తెలుగులో అంటే అది అంతే అని తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు కుందేటికి నాలుగు కాళ్ళు ఉంటాయంటే నాలుగు దొరికినా మూడే ఉన్నాయి మాట్లాడడానికి గొప్పపడ్డతారు అలాంటి దృష్టితోటి ఉండరాదు విచారము ఓపెన్ మైండ్ తో విచారం చేయాలి ఇప్పుడు ప్రతి అంశమును విచారం చేయాలి జీవితాన్ని విచారం చేయాలి జీవితంలో సుఖాన్ని విచారం చేయాలి దుఃఖాన్ని విచారం చేయాలి తర్వాత దేవుడు పేరు వేరు చేసేటువంటి కర్మను ప్రతి దానిని విచారం చేయాలి ప్రతి ప్రశ్నించాలి విచారం చేయాలి తర్వాత ట్రెడిషనల్ బిలీఫ్స్ ఉంటాయి వాటిని విచారం చేయమన్నారు ఇప్పుడు ట్రెడిషనల్ బిలీఫ్ ఉందనుకోండి అది ఏం చేస్తుంది అది దాన్ని మీరు స్వీకరించినప్పుడు ఇది నాకు తెలుసు అనే ఫీలింగ్ మీకు కలెక్ట్ చేస్తుంది ఇది నాకు తెలుసు దిస్ ఈజ్ ఆల్రెడీ సెటిల్డ్ సెటిల్డ్ ఇష్యూ ఐ నో ఇట్ అనే అది ఇట్ సెటిల్డ్ అండ్ ఐ నో ఇట్ ఏమండి లో ఇట్ ఇస్ సెటిల్డ్ అండ్ ఐ నో ఇట్ అన్న సైంటిస్ట్ అవుతాడా సైంటిస్ట్ ఏమవుతాడు సెటిల్డ్ అయిన వివ ఉన్నాయి అవి మనకి తెలుసుండవే ఉన్నాయి అవి ప్రక్కన పెట్టి దీన్ని మనం ఓపెన్ మైండ్తో పరిశీలిద్దాము అంటే సైంటిస్ట్ అవుతాడా లేకపోతే దిస్ ఈస్ నోన్ అండ్ దిస్ ఈస్ సెటిల్డ్ అండ్ ఐ నోవిట్ ఆల్రెడీ అన్నవాడు సైంటిస్ట్ అవుతాడా అలా చేస్తారా రీసెర్చ్ అలా రీసెర్చ్ చేయడం కాబట్టి పాడిన పాటే పాడుతూ ఉండడం పాడిన పాటే పాడుతూ ఉండడం ప్రార్థన పేరుతో పాడిన పాట పాడేసేయటం నిన్న పాడిన పాటే మళ్ళీ ఇవాళ పాడేయటం అదే మళ్ళీ రేపు పాడేయటం బతుకున్నంతకాలం అదే పాడేసేయటం పాడేసి నేను సత్యం నాకు తెలిసిపోయింది సెటిల్ అయిపోయింది అది నాకు అదే అనుకోవడం అలా ఉండకూడదు విచారం చేయాలి మనం చేసేటువంటి ప్రార్థనలను మనం విచారం చేయాలి మనం ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తేప్పుడు ఆ ప్రార్థనను కూడా విచారం చేసి యోగ్యమైన ప్రార్థనను చేతిలోకి తీసుకుని యోగ్యమైన విధంగా మనం ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా విచారాధీనమైన మనస్సు ఉండాలి తప్ప విచారానికి అడ్డుకట్టమేసేటువంటి దృష్టికోణము ఉండరాదు సదా విచారయే తస్మా జగజ్జీవ పరాత్మన చూడండి జగత్తు అని మీరు ఏదైతే అంటున్నారో అది అది యథార్థం కాదండి జగత్తుని జగత్తు గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే జగత్తు కార్యమా దృశ్యమా అనే ఒక ప్రశ్నను లేవనెత్తినారు జగత్తు కార్యము అంటే కారణము నుంచి పుట్టి ఉన్నదాని కార్యము ఏమండి దృశ్యము అంటే అది అది పుట్టింది ఉంది అనే మాట లేదు కేవలం ప్రతీయమానమే ఇప్పుడు సినిమా తెర మీద ఆ సినిమా తెర మీద ఒకదాని నుండి మరీ ఒకటి పుడుతుంది కారణ కార్యభావము అంటారు సినిమా తెర మీద ఒకదాని నుండి మరీ ఒకటి పుట్టినప్పుడు ఆ పుట్టినది అది కార్యమా దృశ్యమాది దృశ్యమది కార్యము కాదు అది కార్యమునకు దృశ్యమునకు తేడా ఇవ్వడం తెలుస్తుందండి బయట స్వతంత్రంగా ఉంటుంది అది ఉంటుంది కాబట్టి మనకి కనపడుతుంది దృశ్యం ఏమిటో తెలిసినా అదేం ఉండదు అక్కడ ఊరికే అలా కనబడుతుందంటే ప్రతీయమానత్వమే తప్ప ఉండడం ఉద్యమానత్వం ఉండదు కార్యము విద్యమానము దృశ్యము ప్రతీయమానం ఏమన్నా అర్థమైందండి మీకు ఇప్పుడు మీరు చూడండి రజ్జు సర్ప తీసుకోండి దీంట్లో సర్పము విద్యమానమా ప్రతీయమానమా ప్రతీయమానం ఉద్యమానం కాదు రజ్జు గురించి మీరు చెంత చేయొద్దు ఏది విద్యమానము అని కాదు పాయింట్ ఇక్కడ సర్పం మాట ఆలోచిస్తున్నాం సర్పము విద్యమానమా ప్రతీయమానమా ప్రతీయమానము అది మనకి స్పష్టంగా తెలుస్తోంది రజ్జు ఇప్పుడు కుండా మట్టి మట్టి కుండా దృష్టాంతంలో సాంఖ్యులు ఏమన్నారంటే మట్టియందు పరిణామము వచ్చి కుండ తయారవుతుంది అన్నారు మట్టి ఎందు పరిణామవాదులు వాళ్ళు ఇవల్యూషనిస్టులు సంఖ్యలు ఇవల్యూషనిస్ట్ వాళ్ళు ఇవల్యూషన్ అయితే తార్కికులు ఏమన్నారు తార్కిక్లు ఇవల్యూషనిస్టులు కాదు వాళ్ళు క్రియేషనిస్ట్ తార్కికులు వాళ్ళు ఏమన్నారంటే మట్టి నుండి కుండ పుట్టుతుంది అన్నారు వాళ్ళు క్రియేషనిస్ట్ ఒక కులాలుడు కొమ్మరి వ్యాపారం చేస్తారు వ్యాపారం అంటే బిజినెస్ కాదు అది పనిచేయడం సంస్కృతంలో వ్యాపారం అంటారు కుండవామ్మరివాడు వ్యాపారం చేయడం వల్ల ఆ వ్యాపారాన్ని బట్టి మట్టి నుండి కుండ పుడుతుంది జాయమాన అది పుడుతుందంటాడు దాన్ని క్రియేషనిస్టులు వాళ్ళు ఏమండ అంటే ఏమిటనమాట జగత్తు పుడుతుంది ఉంటుంది పుడుతుంది ఉంటుంది కాబట్టి కార్యము జగత్తు కార్యము మరి కారణమేమిటి కారణమేమిటి అంటే తార్కికులు ఏమన్నారంటే ఈశ్వరుడు నిమిత్త కారణము పరమాణువులు ఉపాదాన కారణము అని చెప్పారు వాళ్ళు వాళ్ళు ఎలా చెప్తారంటే మనము నిమిత్తము ఉపాదానము అని అన్నాము వాళ్ళు ఏమంటారంటే ఈశ్వరుడు అసమవాయు కారణము పరమాణువులు సమవాయు కారణము అని చెప్తారు వాళ్ళు భాష మార్చి చెప్తారు భాష మార్చి చెప్పేపటికి మీకు ఏమన్నా కృష్ణ ఏదో కొత్త సంగతి చెప్పినట్టు ఇప్పుడు రాముడు మీ ఊళ్ళో రాముడికి రెండు చేతులు ఉన్నాయనుకోండి ఇంకో ఊళ్ళో రాముడికి నాలుగు చేతులు ఉన్నాయనుకోండి కొత్త రాముడు అని మీరు అనుకుంటారు అదే రాముడు రాముడు కొత్త ఎక్కడ ఎందుకు అవుతాడు కాదండి ఈ రాముడికి నాలుగు చేతులు రాముడు ఇది కొత్త అలాగే మీ ఊళ్ళో ఆంజనేయ స్వామి కార్యసిద్ధి హనుమాన్ అనుకోండి మా ఊళ్ళో అభయ హనుమాన్ అనుకోండి లేకపోతే వేరే హనుమాన్లు అనుకోండి మా హనుమాన్ లేదు మీ హనుమాన్లు లేరు భాష మార్చేపటికి ఒక్క పదం మారేపటికి ఏదో కొత్తది అనిపిస్తుంది కొత్తదేమీ కాదు పడే వీడు ఆహనమంతుడే ఈహనమంతడు భార్య ఏమో ఏమండో అని పిలుస్తుంది తండ్రి ఏమో అంత మాత్రంగా మనిషి మారిపోతాడు ఆ భాష మారితే భాష మార్చి కొత్తది ఏదో చెప్తున్నామని సో సమాజంలో అన్ని చలామణి అవుతూ ఉంటాయి ఇప్పుడు సీతారామ కళ్యాణం చేశారు సీతకి రాముడికి పెళ్లి చేశారు తర్వాత రుక్మికి కృష్ణుడికి పెళ్లి చేశారు ఇప్పుడు అదే ఇది కదండి ఆ సీతయే రుక్మిణి ఆ రాముడే కృష్ణుడు మళ్ళీ కొత్తది ఎందుకైంది రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అదే శ్లోకం కూడా రాగొచ్చింది చెప్పారు భగవత్ కాదు అభవత్ రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని కాబట్టి సీత రామ కళ్యాణం చేసినా రుక్మిణి కృష్ణ కళ్యాణం చేసినా ఒకటే కాదండి ఆ నెలలో సీతారామ కళ్యాణం చేశాము ఈ నెలలో కుణి కృష్ణ కళ్యాణం చేసాముంటాడు ఒకడు ఇంకొకటి అంటాడు ఆ ఊళ్ళో సీతారామ కళ్యాణం ఈ ఊళ్ళో కుణి కళ్యాణం ఉంటాడు అదే కాదు భాష మారిందంటే ఉండే సో ఇప్పుడు మట్టిను మట్టి కుండా దృష్టాంతం తీసుకోండి పేచీ అంతా ఈ మట్టి కుండా దగ్గరే ఉంటుంది మొత్తం పేచీ అంతా సర్పం దగ్గర పేచీ ఉంది రజ్జు సర్పం దగ్గర పేచీ మట్టి కుండ దగ్గరే పేచి మట్టిలో పరిణామము వచ్చి కుండ పుట్టినది మట్టిలో మార్పులు పరిణామము అంటే మార్పులు కాలాన్ని బట్టి వచ్చే మార్పులను పరిణామము అంటారు ఇప్పుడు నెట్ కూడా నల్లని జుట్టు గలవాడు బట్ట తలవాడుగా దాన్ని పరిణామము అంటారు ఏంటంటే పరిణామాలకు దృష్టి అది అలాగా హఠాత్తుగా అయిపోవడం ఒక కాలం కొంత కాలం పడుతుంది కాలంలో వచ్చిన మార్పుకి పరిణామము అని పేరు సో అది పోయి ఇది వస్తే దాన్ని పుట్టడము అంటారు మళ్ళీ అర్థం చేసుకోండి అది పోయి ఇది వస్తే దాన్ని పుట్టడం అంటారు అంటే గింజ పోయి విత్తుపోయి మొక్క వస్తే పుట్టడము కాలక్రమంలో మార్పు వస్తే పరిణామము ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను మీ తెలుగుటో చెప్పండి నాకు మట్టి పోయి కుండవచ్చిందా కంగారు పడకండి ఆలోచించండి ఒక ప్రశ్న ఊర్చాల పుష్కల ఆధారం చెప్పడం కాదు మట్టి పోయి కుండవచ్చిందా మట్టిలో కాలక్రమంలో మార్పులు వచ్చి కుండవచ్చిందా లేకపోతే మట్టియే కుండవలే భాషించినదా అంటే మీరు చాలా రోజుల నుంచి పాఠాలు ఇస్తున్నారని అర్థమైంది కానీ వీళ్ళు ఆలోచించడం కూడా అవసరమే మీరు ఆలోచించుకోవాలి మట్టి పోయి కుండ వచ్చినది అంటే పుట్టడం ఏం మట్టి పోలేదు ఇదిగా మట్టి పోయి కుండ వచ్చింది పట్టి పోలేదుగా సమస్య అయింది అది కారణ కార్యభావంలో ఇబ్బంది వచ్చింది మట్టిలో కాలక్రమంలో పెను మార్పులు వచ్చి కుండ పుట్టి కుండ వచ్చినది అని అన్నట్లయితే ఏ మార్పులు వచ్చాయి మట్టిలో మార్పు రానేలేదు మట్టి మట్టిలాగే ఉన్నది మరైతే ఇంకా ఆ రెండు పక్షాలని మీరు త్రోసిపుచ్చినట్లయితే ఇంకా మీకు మిగిలిన పక్షం ఏమిటి మట్టి కొండ వలె భాషించుకున్నది అనే పక్షం మిగిలింది ఇప్పుడు రద్దు సర్పానికి సరిపడుతుంది రజ్జు సర్పము అనే భాషించి ప్రతీయమానత్వం ఎప్పుడైతే పెట్టేశారో మీరు అది రజ్జు సర్పంలో పడిపోతుంది వెళ్ళి రజ్జు సర్పంలో సత్యమేమిటి రజ్జువే సత్యం సర్పం దృశ్యమే తప్ప ప్రతీయమానమే తప్ప విద్యమానం కాదు విద్యమానము రజ్జువే అలాగే మట్టి కుండా దృష్టాంతంలో కూడా విద్యమానము మట్టియే కుండ ప్రతీయమానము మాత్రమే ఏది ప్రతీయమానమో దాన్ని మీరు వాక్కుతో ఉచ్చరిస్తారు ఇది పాము అంటాడు ఎందుకు ఇది పాము అని ఎందుకన్నాడు పాము దృశ్యము లేక ప్రతీయమానం కనుక ఇది పాము అన్నాడు ప్రతీయమానం కాకపోతే నూట మాట రాదు అలా గాల్లో చూసి పాము అన్నావు అవ్వాలి అప్పుడే అది పాము అని అనగలదు ప్రతీయమానమైనా అవ్వాలి ఉండాలి స్మృతైనా అవ్వాలి స్మృతి వంటిదైనా అవ్వాలి అంచేతనే అధ్యాసమే స్మృతి రూప పరత్ర పూర్వ దృష్టావ నిర్వచనం చేశారు స్మృతి రూప అంటే స్మృతి సదృశ అనర్థం స్మృతిని పోలి ఉంటుంది కాబట్టి అక్కడ సత్వము ప్రతీయమానమే తప్ప విద్యమానము కాదు అదే పరిస్థితి దీనికి కూడా వచ్చింది కుండ కూడా వచ్చింది ఉన్నది విద్యమానము మట్టి కుండ ప్రతీయమానము అంచేతనే వాచారంహణం వికారో నామధేయం మృత్యువేస్తేవ సత్యం అనవచ్చు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది కుండ పుట్టింది మట్టి నుండి అని తార్కికులు ఉన్నప్పుడు కుండ కావ్యము మట్టి కారణము అయినది మట్టిలో పెనుమార్పులు వచ్చి కుండ కుండ ప్రకటమైనది అని అంటారు వాళ్ళు సాంఖ్యులు అలా అన్నప్పుడు ఈ ప్రకటమైన కుండ కావ్యమవుతుంది మట్టి కారణమవుతుంది అక్కడ కావ్యానికి విద్యమానత్వము ఉంటుంది విద్యమానము అంచేతనే జగత్తు సత్యము వాళ్ళకి అంచేతనే వాళ్ళు ద్వైతులు అనబడ్డారు కారణము సత్యమే కార్యము సత్యమే ఇప్పుడు మీరు మట్టి కుండ దృష్టాంతంలో ఏది సత్యము అంటే శృతేవని చెప్తోంది మట్టి సత్యం అని చెప్తోంది తప్ప కుండ సత్యం అని చెప్పట్లేదు రెండూ సత్యమే అని కూడా చెప్పట్లేదు మట్టి వృత్తికేత సత్యం మట్టి మాత్రమే సత్యము ఏవకారణం చేత కుండ సత్యము కాదని తోసిపుచ్చుతోంది కాబట్టి ఇక్కడ కార్యమని మీరు ఏదైతే అన్నారో అది ప్రతీయమానమే కానీ విద్యమానము కాదు కనుక దానిని కార్యము అనడం మానేసి దృశ్యము అంటే బాగుంటుంది నా గోళం ఇక అర్థమైందండి ఓకే కాబట్టి జగత్తు దృశ్యము కార్యము కాదు జగత్తు దృశ్యము దృశ్యమును బాధించవలసి ఉంటుంది బాధించడం అంటే నెగెక్ట్ చేయడం సర్పము దృశ్యము కాబట్టి నాయము సర్ప అని మీరు అనాలి ఆ స్థితికి మీరు చేరుకోవాలి నాయము సర్ప అనే స్థితికి చేరుకుంటే ఏమవుతుంది సర్పభయము పోతుంది సర్పభయం పోతుందండి నాయము సర్ప అనగానే పోతుంది సో మనిషి సర్పభయంలో ఉంటాడు సర్పభయం పుట్టింది విముక్తి కలుగుతుంది చూడండి మరి విచారము చేయాలక్కర్లేదా విచారం చేసి సత్యమును నిద్గుదేల్చవలేను ప్రతి అంశంలోనూ విచారము చేయవలేను జగత్తు సత్యమా సత్యమా జగత్తు కార్యమా దృశ్యమా అని మీరు విచారం చేయాలి జగజ్జీవ జగత్తును విచారం చేయాలి ఆ విచారం యొక్క శైలి ఎలా ఉంటుంది ఇంతవరకు నేను రజ్జు సర్పమును మట్టికుండ గురించి చెప్పాను మీరు తలకాయ ఊపినే ఉంది జగత్తు దగ్గరకు వచ్చేపటికి మరి అదే లెవెల్లో మీరు తలకాయ ఊపుతారా ఊపరా అన్నది చూడాలి అంతేకాదు మట్టి కుండని పాము రజ్జు సర్పము నేను బాగా వ్యాఖ్యానం చేశాను జగత్తును అదే స్థితిలో అదే కన్విక్షన్ నేను వ్యాఖ్యానం చేయగలుగుతానా అన్నది కూడా చూసుకోవాలి ఇప్పుడు మీ నెక్కి మీదే ఉండదు బాధ్యత అంతా నా మీద కూడా ఉంటుంది నేను మట్టి కుండని వ్యాఖ్యానం చేసినంత కన్విన్సింగ్ గా జగత్తును వ్యాఖ్యానం చేయాలి మీరు అంత అంత కన్విక్షన్ తోటి తల ఊపాల్సి ఉంటుంది లేదా ఇది వేదాంత క్లాస్ కాబట్టి నేను ఇలా మాట్లాడుతూ ఉంటానని నేను చెప్పి సరే తల ఊపితే పోతుందిలే ఎందుకు ఇంత మీరు తల ఊపి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళామనుకోండి మళ్ళీ మనం సంసారంలో పడిపోతాం సంసారంలో పడిపోతాం సంసారం సంసారం అది మహాభారమది ఆ బరువుని మోసుకుంటూ బతుకుతూ ఉంటాం మనం సంసారం అనే బరువును మోసు బతుకుతూ ఆ బరువును అలా మోసుకుంటూ ఉండడమే అవుతుంది ఆ సంసారంలో పడిపోకూడదు పూర్వం ఒకడు ఉండేవాడు ఇది గ్రీక్ క్రిథాలజీలో కథ హెక్ట్యులెస్ కి ఒక శత్రువు ఒకటి తగుతాడు హెక్ట్యులెస్ట్ అంటే గ్రీక్ మిథాలజీలో మనకి ఎలాగ హనుమంతుడు ఉన్నాడో గ్రీక్ మిథాలజీలో హెక్ట్యులస్ట్ ఉంటాడు వీళ్ళు వీళ్ళని మిత్స్ హనుమంతుడు మిత్తు కాకపోవచ్చు ఎపిక్ అది కాబట్టి అది నరోవా హనుమంతుడు సత్యము కానీ హనుమంతుడు చుట్టూ మనం అనుకున్న కథల్లో కొంత మిథాలజీ ఉంటుంది సో అందుకోసం మిత్రను అక్కడ హెచ్యులస్ అనే ఒక క్యారెక్టర్ మిథికల్ క్యారెక్టర్ ఉంటుంది హెక్్యులస్ పేరు ఎందుకు వచ్చింది మంచి బలం గనక మా చిన్నప్పుడు రెండు సైకిల్స్ ఉండేవి ర్యాలీ సైకిల్ హెచ్ సైకిల్ ఆ సైకిల్ చాలా గట్టిది అనే అభిప్రాయంతో అలా పేరు పెట్టారు ర్యాలీ అనే పేరు ఎందుకో పెట్టారు హెక్చ్యూలెస్ అరే హెచ్ చాలా గట్టిది రాన్నవాళ్ళు మాకేం తెలుసు సో ఆ హెర్చ్యులస్ అనేవాడికి ఒక శత్రువు వస్తాడు ఆ శత్రువును వీడు కొడతాడు వ్యక్తిలో కొడతాడు కొడితే వాడు కళ్ళు తిరిగి ఆ దెబ్బ తట్టుకోలేక కళ్ళు తిరిగి నేలమే పడుకుతాడు పడిపోతే వీడిని జయించాను అని వ్యక్తిలో సుక్కునే లోపల వాడు మళ్లీ లేచి నిలబడతాడు వీటిలో వీడు దెబ్బ కొట్టాడు నేను కళ్ళు తిరిగి పడ్డాడు పోయాడు అనుకున్నాను నేను మళ్లీ నిలబడ్డానికి మళ్లీ కొడతాడు మళ్ళీ కొడితే మళ్ళీ కళ్ళు తిరిగి పడుకుతాడు కానీ మరుక్షణం వేస్తాడు రక్త బీజుడని మనకి దేవి మహాత్మంలో వాడు అలా రక్త బీజుడు లాంటి వాడు వీడు ఈ హెక్టిలస్ చేత కొట్టబడేవాడు అప్పుడు హెర్చ్యులస్ ఆలోచిస్తాడు ఎందుకు వీడిలా కొట్టినప్పుడు అలా కింద వాడికి ఆ మిక్తి ఎలా ఉంటుందంటే వాడికి భూమి నుండి శక్తి లభిస్తూ ఉంటుంది నేల మీద పడినప్పుడు అలా వాడికి శక్తి వచ్చేస్తుంది మళ్ళీ వేస్తూ ఈ రహస్యం హెర్క్యులస్ని తెలుస్తుంది వాడిని కాలను పట్టుకుని పైకి లేపి కొడతాడు కొట్టేలా పట్టుకుంటాడు పోతాడు ఇంకా వాడికి కళ్ళు తెరవడు కళ్ళు తెరవడు అయిపోయింది వాడి పని అయిపోయింది కాబట్టి ఆరోగ్యంగా వేదాంత పాఠ అయి మళ్ళీ వెనక్కి ఉన్నప్పుడు మళ్ళీ సంవసారా మళ్లీ సంసారంలో పడిపోతూ ఉంటాం దాంతో మళ్ళీ మళ్ళీ ఈ బరువు ఈ బరువు లేచిపోతుంది అలా చేయకూడదు మరి ఏం చేయాలి మనం పడ్డాం ఎక్కడ పడాలో తెలుసినా ఈశ్వర భావనలో పడాలి జగజ్జీవ పరాత్మనలో ఆ పరమాత్మ భావనలో పడాలి సోహం భావనలో పడాలి సోహం సహా అహం అనే భావనలో పడాలి ఏ ఈశ్వరుణ్ణి మనం కొలుస్తూ ఉన్నామో ఆ ఈశ్వరుడు నా ఎందు చైతన్య రూపముగా ప్రకాశిస్తున్నాడు దాని మీద పడాలి వెళ్ళి దానిమీద పడితే మీకు ఆ బలం మళ్లీ వస్తుంది అప్పుడు మిమ్మల్ని సంసారం ఎంత దెబ్బ కొట్టినా మళ్ళీ దాని మీద పడ్డారనుకోండి వెళ్ళి సోహంలో పడ్డారనుకోండి వెళ్ళి మళ్ళీ లేచి నిలబడతారు మనం వెళ్ళి సంసారంలో పడతాం అది మనల్ని పరాభూతుల్ని చేసేస్తూ ఉంటుంది పరాభవం చేసేస్తూ ఉంటుంది సంసారంలో పడితే సోహంలో పడ్డారనుకోండి మళ్ళీ మీరు శక్తిని పుంజుకుని లేవగలుగుతారు కాబట్టి సోహంలో సోహంభావంలో పడాలి సోహంభావైనా పూజని చెప్తారు పరాపూజలో శంకర భగవత్వాదు సోహంభావైన భావేన చేయొచ్చని చెప్తారు సోహంభావంతో పూజ చేయకున్నా సో ఎలా భావన చేసుకోవాలంటే ఓంకారధ్యానం ఉన్నది ఓంకార ధ్యానం ఎలా చేయాలంటే నిటారుగా కూర్చుని నిండా గాలి పీల్చుకుని మళ్లీ గాలి విడిచిపెట్టేపుడు గాలి పీల్చుకునే విడిచిపెట్టేపుడు సోహం నేను సోహం ఆ సచ్చిదానంద స్వరూపుడను అని భావన చేయాలి భావన చేయడంలో క్లేశమేమీ లేదు ఎందుకంటే సత్యమేది అది ఏ సత్యం ఇప్పుడు నేను మానవుడను అని భావన చేయటంలో ఇబ్బంది ఏమైనా ఉండలేదు ఇబ్బంది లేదు కదా నేను మనిషిని అని భావన చేయటంలో ఇబ్బంది ఏమి ఏం లేదు కదా అలాగే సోహం నేను సచ్చిదానంద స్వరూపుడను అని మీరు భావన చేయడం ప్రారంభిస్తే అది దాంట్లో ఇబ్బంది ఏమీ ఉండదు అది మీ స్వరూపమేది నేను నేను గంధర్వుడను అని భావన చేశాననుకోండి ఏమిటోలాగా అనిపిస్తుంది నేను గంధర్వుడు గంధర్వుడను అంటే ఏమిటి అయితే నేను కోటీశ్వరుడను అని భావన చేశాననుకోండి అలా భావన చేస్తుండగానే అది ఎదురొస్తుంది అది ముందుకు సాగదు నేను ఆనంద స్వరూపుడను నేను సచ్చిదానందుడను అని భావన అది ఎదురు రాదు ఎదురు రాదు అది కలిసిపోతుంది ఎందుకంటే ఆ సత్యానికి ఆ బలం ఉన్నది ఆ సత్యం మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటుంది కాబట్టి ఆ విధంగా దాని మీద పడాలి వెళ్ళి అదే పరమాత్మ మీద పడాలి తప్ప జగత్తు మీద పడకూడదు జగత్తు మీద పడితే ఆ సంసారానికి బలం వచ్చేస్తుంది పరమాత్మ మీద పడితే ఆ సత్యానికి బలం వస్తుంది కాబట్టి విచారము ఆ విధంగా దాన్ని విచారము అంటారు ఇప్పుడు నేను చెప్పింది విచారము ఆత్మ విచారం అంటే అదే ఆత్మ విచారం మీకు సందర్శనంలో ఇవన్నీ వస్తాయి శ్రవణ మహర్షి యొక్క బోధ కూడా ఇది ఇలాగే ఉంటుంది కాబట్టి ఆ విధంగా జగత్తు గురించి విచారం ఎలా చేయాలో తెలుస్తుందండి జగత్తు ఒక కళ సంసారం అనేది ఒక కళ దాన్ని మీరు నెమరు వేసుకోవాల్సి ఉంటుంది నెమరు వేసుకోవడం అంటే వేసుకోవడం ఇది విచారమే ఎలాగా మీరు బాల్యంలో మీకు మీకు ఒక వ్యక్తిగా ఒక మనిషిగా మీకున్న అనుభవములు ఇంక ఎవరికీ లేవు అనంతమైన లెక్కలేన అనుభవములు మీకున్నది ఆ అనుభవములలో సుఖానుభవము మీకున్నది దుఃఖానుభవము మీకున్నది మీకు ఏ మీకు ఏ సుఖానుభవం మీకు లేదు మీరు అన్ని రకముల సుఖానుభవము మీరు పొందియే ఉన్నారు అన్ని రకముల దుఃఖము యొక్క అనుభవం కూడా మీకు మీరు పొందియే ఉన్నారు ఇప్పుడు పుత్రోత్సవం అన్నారు శాస్త్రకారులు పుత్రోత్సవం అని వర్ణించారు అంటే కుమారుడు పుట్టినప్పుడు ఉత్సవము వర్ణించారు ఆ వర్ణించడంలో నన్నయ్య మహాభారతంలో నూతులు నూరు అంటూ మొదలుపెట్టి ఒక దీనికంటే అది గొప్పది దానికంటే అది గొప్పది దానికంటే అది గొప్పది దానికంటే అది గొప్పది అని నాలుగో ఐదో చెప్పి అన్నిటికంటే గొప్పది పుత్రాలింగన సుఖము అని చెప్పాడు కరెక్టే అది పుత్రుడు పుట్టినప్పుడు ఆ శిశువును పాలబుద్దల శిశువును హత్తుకుని వ్యక్తి పురుషుడు లేక స్త్రీ తండ్రి లేక తల్లి కొన్ని ఆనందము అది బ్రహ్మానందంతో పోల్చేస్తాడు వాడు పెళ్లి చేసుకోనంటే పెళ్లి చేసుకోకూడదు ఎట్ల కలకే పెళ్లి చేసుకో కొడుకుని కంటే ఆ కౌకులించుకుంటే నీకు కలిగి ఆనందం చాలా గొప్పది అని వర్ణిస్తా వాడు కావాలనుకుని పెళ్లి చేసుకుంటాడు ఆ సందర్భం అటువంటిది సో ఆ అనుభవం అంటే శాస్త్రకారులు దేనిని గొప్ప ఉత్సవం అని వర్ణించినారో ఏది గొప్ప బ్రహ్మానందముతో సమమైనది అని వర్ణించినారో అది మీరు పొందియే ఉన్నారు అది మీకు కొత్త ఏమీ కాదు చాలా మందికి కొత్త ఉన్నది పెద్దవాళ్ళందరికీ అది అనుభవంలో ఉన్నది కాబట్టి అంత పుత్రోత్సవం ఇంకా వైయాకరణలు ఏమన్నారో తెలుసున ఏకమాత్ర లాఘమేనా పుత్రోత్సవం అని అని పరిభాష వ్యాకరణ శాస్త్రంలో పరిభాషలు ఉంటాయి టెక్నికల్ రూల్స్ అవి ఇప్పుడు ఆ పరి పరిభాష అసలు వ్యాకరణ శాస్త్రమే లేదు సో ప్రతిజ్ఞాను పానీయా ఇది అనునాశిక ఇది అనునాశిక కాదు అని తెలుస్తుంది అంటే పాణనీయ శిష్యులు తెలుస్తూనే ఉంటుందని ఒక పరిభాష అలాగా అనేక పరిభాషి తిత్తు కిత్తు ఆద్యవయవంగానూ అంతావయవంగానూ వస్తాయి అని పరిభాష ఎన్నెన్నో పరిభాషలుంటాయి అలాంటి పరిభాష పరిభాషేందు శేఖరం అనే ఒక గ్రంథము గలడు దాన్ని నాగేశ భట్టు అని ఆయన రచించినాడు దాంట్లో నూట ఇరవై ఆరు పరిభాషలున్నాయని నా గుట్టు నేను చదివాను అది కొద్దిగా గొప్ప పరిభాష ఇది ఏమిటి ఏకమాత్రఘవైన పుత్రోత్సవం అని అంటే అంటే బ్యాంకర్కి కోటి రూపాయలు వస్తే ఆనందాన్ని దేవుతో పోలుస్తారు పుత్రోత్సవంతో పోలుస్తారు ల్యాండ్ లార్డ్కి వంద ఎకరాలు భూమి లభిస్తే పుత్రోత్సవంతో పోదుస్తారు అలాగే వైయాకరణుడికి వాడి ఆ సూత్రంలో లాఘవం కనబడితే ఒక్క మాత్రం తగ్గువైతే పుత్రోత్సవంతో భావన చేస్తారు అని పుత్రోత్సవాన్ని ఒక దృష్టాంతంగా పెట్టుకున్నారు వాళ్ళు పుత్రోత్సవం గొప్పది మీరందరూ పుత్రోత్సవ పుత్రోత్సవాన్ని ఎంజాయ్ చేసిన వారే బ్రహ్మానందతో సమానమైనది ఏవైంది ఆ ఉత్సవం అంటే జగత్ అలా ఉంటుంది జగత్త జగత్తులో మీరు పొందిన ప్రతి సుఖము పొంది నిత్యం కాదు మీరు పొందిన ప్రతి దుఃఖము నిత్యం కాదు అనేక పర్యాయాలు ఆత్మహత్య మేలు అని అనిపించిన సందర్భాలు ప్రతివాడి జీవితంలోనూ ఉండే ఉంటాయి పైకి చెప్పుకోరు కొంచెం పైకి చెప్పుకుంటే సమాజంలో రెస్పెక్టబిలిటీ అనే ఒక క్వాలిటీ ఒకటి ఉంటుంది అంటే సమాజంలో మంచివాడుగా అలాగే గొప్పవాడుగా మంచి కంటే గొప్పకు విలువ ఎక్కువ మంచి అంత ముఖ్యం కాదు హిందూ సమాజం భారత సమాజంలో మంచి ముఖ్యం కాదు గొప్ప ముఖ్యం సక్సెస్ఫుల్ వాడు గొప్పవాడుగా చలామణి అవ్వాలని ప్రతివాడికి ఉంటుంది రెస్పెక్టబిలిటీ దాంట్లో భాగంగా వాడు నేను ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది నాకు ఫలానా అప్పుడు అని పైకి చెప్పడు తేరు కుట్టిన దొంగ వలే ఉండిపోతాయి తేరు కుట్టిన దొంగ అయ్యో ఎవరిలో ఎవరిరోను పుట్టింది అని చెప్తాడా చెప్పడు అలాగే వీళ్ళు కూడా ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని సందర్భాలు కూడా ఉంటాయి కానీ అంటే మహా దుఃఖాన్ని మహాభారాన్ని మీరు అనుభవానికి తెచ్చుకున్నారు ఒక కొండంత బరువు నెత్తి మీద మీరు అనుభవం కలిగింది తర్వాత ఏవైంది అదంతా అంటే మీరు జీవితంలో అనుభవించిన సుఖములు గొప్పవి తక్కువ స్థాయికి దుఃఖములు మహా దుఃఖములు అల్ప దుఃఖములు అన్నీ కూడా సుఖాలన్నీ వచ్చాయి పోయాయి దుఃఖములన్నీ వచ్చాయి పోయాయి ఏ సుఖము మిగిలి లేదు ఏ దుఃఖము మిగిలి లేదు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది జగత్తు స్వప్నము వంటిది ఈ జగత్తు అనేది ఒక స్వప్నము అయితే మరి స్వప్నము కొద్దిసేపు ఉండి పోతుందిగా మరి ఈ జగత్తు ఇది నిరంతరముగా ఉన్నట్లుగా అనిపిస్తోంది ఏమిటి స్వప్నానికి అంతరం వచ్చేస్తుంది అంతరం అంటే అడ్డు ఆపు ఆగిపోతుంది స్వప్నం కొద్దిసేపు ఉంటుంది పోతుంది కాబట్టి అది కల్లా అది సత్యం కాదు అని మీరు తేలిగ్గా తెలుసుకున్నారు కానీ ఈ సంసారము ఈ జగత్తు ఇది నిన్న ఉంది ఇవాళ ఉంది మొన్న ఉంది నిన్నది ఇవాళ ఉంది నిరంతరంగా ఉంది కదా అని మీకు అనిపిస్తుంది చూడండి అది నిరంతరంగా లేదు దాన్ని నిరంతరంగా ఉందని మీరు భ్రమపడుతున్నారు అది నిరంతరంగా ఉందని మీరు భ్రమపడుతున్నారు ఒక ఆయన నాతో ఉన్నారు ఎవరంటే ఆయన మీకు మిత్రుడు కదా ఆయనతో ఒకసారి మాట్లాడినాడు అన్న అంటే ఆయన ఉన్నారు ఆయన మిత్రుడు కానీ శత్రువు శత్రువు అంటే నేను అది అలా మాట్లాడుతున్నారు ఏమిటి మీకు గత ఇరవై సంవత్సరాల నుండి అంగు మిత్రుడు అతను శత్రువు అంటున్నారు ఏమిటి అని నేనన్నా అంటే ఆ ఇరవై సంవత్సరాలను నేను పొరపడ్డాను అతను శత్రువే అనేది అంటే ఇరవై సంవత్సరాలు ప్రతిరోజు వీడుమిత్రుడు వీడు మిత్రుడు వీడుమిత్రుడు అని ఆయన ఆ పొరపాటు అభిప్రాయాన్ని గౌరాయించుకున్నాడనమాట ఆయనకు ఒక రోజున కమిపై వాడు మిత్రుడు కాదు శత్రువు కనుమిప్పు కావడానికి ఇరవై సంవత్సరాలు పట్టదు కనులుప్పు క్షణంలో అవుతుంది అజ్ఞానము ఇరవై సంవత్సరాలు కొనసాగిన జ్ఞానము ఒక క్షణంలో కలుగుతుంది చీకటి కోటి సంవత్సరాల నుంచి ఉన్నా దీపం వెలిగించేప్పటికీ క్షణంలో చీకటి అంత పోతుంది అంటే ఇరవై సంవత్సరాలు వీడుమిత్రుడు వీడుమిత్రుడు వీడుమిత్రుడు అని ఆయన గౌరాయించుకున్నారు ఒక్క క్షణంలో వీడు మెట్టింపు కాదు అని ఆయనకు తెలిసిపోయింది ఒక క్షణంలో తెలుసు సంసారం అటువంటిది